నేను ఒక రోజు కళ్ళు తెరిచి చూశాను చుట్టూ అంతా చీకటిగా ఉంది చేతులతో ఆ ప్రాంతాన్ని ముట్టుకుందాం అని ట్రై చేశాను నా చేతులు కాళ్ళు ఎవరో కట్టేశారేమో అని అనుకున్నాను కానీ చూస్తే అవి ఫ్రీగానే ఉన్నాయి ఆ చేతులతో ప్రాంతాన్ని ముట్టుకునే ప్రయత్నంలో నా చేయిని చూసి ఆశ్చర్యపోయాను ఒక టార్చ్ లైట్ వేసి దానికి మన చెయ్యి అడ్డంగా పెడితే ఎంత స్కాటర్ అవుతుందో అంత ఎర్రగా నా చేయి కనిపించింది ఆశ్చర్యపోయాను అది నా చెయ్యి చాలా చిన్నగా ఉంది ఇంతలో నాకో విషయం అర్థమైంది నేను నీటిలాంటి ఒక ద్రమంలో మునిగిపోయి ఉన్నానని నేను ఊపిరి కూడా తీసుకోవటం లేదని నేనున్నది భూమి కాదని భూమి లాంటి వేరే ప్రాంతంలో అని అర్థమైంది అది ఎక్కడికో వెళ్తుందని దాంతోపాటు నన్ను కూడా తీసుకెళ్తుందని అర్థమైంది అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నేనున్నది ఎక్కడో కాదు ఒక మాతృగల్పంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నిద్రమొత్తు మొత్తం వదిలిపోయింది నిజానికి అది ఒక కళ నేను చాలా రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జానిక్రామ్ వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గరికి ఎవరైనా వచ్చి నీటిలో చాలా కాలం పాటు మునిగి ఉంటాం ఏ ఆక్సిజన్ మాస్క్ సాయం లేకుండా ఏ ఫిజికల్ ఎక్విప్మెంట్ సాయం లేకుండా ఉంటామంటే మనం వాళ్ళని చూసి నవ్వుతాం ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి ఏ హ్యూమన్ ఇంతవరకు అలా ట్రై చేయలేదు కాబట్టి కానీ ఒక శిశువు తన మాతృ గర్భంలో నెలల పాటు భూమిలో మునిగి ఉంటాడు తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ భూమి మీద పడి క్యారమ్ మన చెవులు చెల్లి పడేలా ఏడుస్తాడు సో ఒక శిశువుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు మనకున్న రూల్స్ పనులతో పాటు రెండు సెకండ్ లాజికల్ థింకింగ్ మన చుట్టూ ఉన్న దృశ్యాలని రంగుల్ని భావోద్వేగాల్ని మన బ్రెయిన్ ఎప్పుడు భద్రపరచుకుంటూ ఉంటుంది సబ్కాన్షియస్ లో అన్ని దాచిపెట్టుకుని అవసరాలకు తగ్గట్టు పరిసరాలకి తగ్గట్టు సిచ్యువేషన్ కి తగ్గట్టు వాటిని మళ్ళీ రీక్యాప్ చేసి మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ లో మనం రోజు చేసే చిన్న చితగా పనులు మొదలు ఏదన్నా ఒక వస్తువుని హోల్డ్ చేయడం ఒక వస్తువుని లిఫ్ట్ చేయడంతో సహా అన్ని రకాల పనులు బ్రెయిన్ లాజికల్ థింకింగ్ లో ప్రాసెస్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని చేతితో లిఫ్ట్ చేసినట్టుగా ఒక రోబోట్ చేత చేయించాలనుకుంటే దానికి రోబోటిక్స్ మెకానిజంస్ సాఫ్ట్వేరింగ్ హార్డ్ వేరింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా మనకున్న విజువల్ లైబ్రరీతోనూ లాజికల్ థింకింగ్తోనూ మనకి ఈ పని సాధ్యం ఆ పని అసాధ్యం ఈ పని ఎంతవరకే అవుతుంది అది అంతవరకే చేయగలం అని మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఒక మాతృగర్భంలో ఉన్న శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చాలా డిఫరెంట్గా చూస్తాడు మనం ఈ వరల్డ్ని ఇంకా డిఫరెంట్గా చూస్తాం ఆ శిశువు దగ్గర నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఒక చిన్న కణంలో అయిపోయి దానికి చూడగలిగే శక్తి ఉంది అనుకుందాం సో ఆ కణానికి చుట్టూ ఉన్న ప్రపంచం ఒక పెద్ద మైక్రోవోల్డ్ లా కనిపిస్తుంది అదే కణం ఒక చిన్న మాలిక్యూల్గా మారితే ఆ మాలిక్యూల్కి చూసే శక్తి ఉంటే దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే దానికి ఒక అద్భుతమైన మైక్రోవోల్డ్గా మారిపోతుంది సిక్స్టీన్త్ సెంచరీలో యాంటౌన్ లివిన్హాక్ అనే సైంటిస్ట్ మైక్రోస్కోప్ని డెవలప్ చేశాడు దాంతో మైక్రోబయాలజీ ఫ్యూచరే మారిపోయింది ఆయన తన కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఎన్నో సూక్ష్మజీవుల్ని అబ్జర్వ్ చేశాడు ఎన్నో చిన్న చిన్న కణజాలని అబ్జర్వ్ చేశాడు సో అతను ఒక సూక్ష్మ ప్రపంచాన్ని కనుక్కున్నాడు అనమాట మనం ఏదైనా వస్తువును కొలవాలంటే స్కేల్తో మెజర్ చేస్తాం మరి ఆ స్కేల్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం మనం ఏదన్నా ఒక వస్తువుని మెజర్ చేయాలంటే దానికి మీటర్ వాడతాం లండన్ లో ఒక స్టాండర్డ్ మీటర్ స్కేల్ ఉంది ఆ మీటర్ స్కేల్ ని వంద పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ ఒక సెంటీమీటర్ అవుతుంది ఒక సెంటీమీటర్ ని పది సమానమైన భాగాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఒక మిల్లీమీటర్ అవుతుంది ఒక్క మిల్లీమీటర్ ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక్క పార్ట్ ని ఒక మైక్రోమీటర్ అంటాం అలా ఒక్క మైక్రోమీటర్ ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఉన్న ఒక్క పార్ట్ ని ఒక నానోమీటర్ అంటాం అంటే నానోమీటర్ మైక్రోమీటర్ కన్నా బెయ్యి రెట్లు చిన్నదన్నమాట మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచం ఎంతెంత స్కేల్స్ లో ఒక చిన్న రౌండ్ వేసి ఒక చీమ వన్ మిల్లీమీటర్ ఉంటుంది మన హ్యూమన్ హెయిర్ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది ఒక హ్యూమన్ సెల్ టెన్ మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది మన హ్యూమన్ సెల్స్ సైతం ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియా వన్ మైక్రోమీటర్ సైజులో ఉంటుంది ఒక బ్యాక్టీరియా సైతం ఇన్ఫెక్ట్ చేసే ఒక వైరస్ హండ్రెడ్ నానోమీటర్ సైజులో ఉంటుంది ఆ వైరస్ హెడ్ మీద ఉన్న ప్రోటీన్ టెన్ నానోమీటర్ సైజులో ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇలా ఈ ప్రోటీన్లో ఉండే మాలిక్యూల్ వన్ నానోమీటర్ సైజులో ఉంటుంది ఇవేమీ నాకిడైజ్తో చూడలేం ఓన్లీ అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం సో లూన్ హాక్ కనుక్కోకముందు కూడా సూక్ష్మ ప్రపంచం అక్కడే ఉంది కానీ మన అబ్జర్వేషన్ లోకి మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత వచ్చింది నా ఒపీనియన్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ గానీ ఇన్స్ట్రుమెంట్ గానీ ఒక ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ డివైస్ గానీ కనిపెడితే తప్ప వేరే ప్రపంచాన్ని మనం కనుక్కోలేం సో ఆ టూల్స్ సహాయంతో మాత్రమే దాన్ని చూడగలుగుతుంది అనమాట నిజానికి సూక్ష్మ ఉన్న ఏ జీవిని మనం చేతులతో తాకలేం వాటి టచ్ ని మనం ఫీల్ అవలేం అంతే అంత చిన్నగా ఉంటాయి అన్నమాట సో వేరే లోకాలు ఉన్నాయా లేదా వేరే లోకాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే ముందు మనకి ఈ ప్రపంచం ఎలా తెలుస్తుందో ఒక్కసారి చూద్దాం మనకున్న ఫైవ్ సెన్సెస్ శబ్ద రస రూప గంధ స్పర్శ జ్ఞానేంద్రియాలు వాడి మనం అన్ని తెలుసుకుంటున్నాం ఈ ఐదింద్రియాలు నిజానికి ఫిజికల్ గా ఉన్నాయి ఈ ఐదేంద్రియాలకి అతీతంగా ఉన్న మన జ్ఞానేంద్రియం దాన్ని అబ్జర్వ్ చేస్తుంది అంటే మన కాన్షియస్ అనమాట జీరో నుంచి వన్ ట్వంటీ డిసిబెల్స్ వరకు మనం చాలా సౌండ్స్ అది మన లిజనింగ్ కెపాసిటీ మన కళ్ళు ఫైవ్ సెవెంటీ సిక్స్ కెమెరా తో సమానం అంత క్లారిటీగా ఈ వోల్డ్ మొత్తం మనం చూడగలుగుతున్నాం మనకున్న టచ్ సెన్స్ తో మనం ఏదైనా ఒక వస్తువును ముట్టుకుని దాని సర్ఫేస్ డీటెయిల్స్ ఫీల్ అవ్వగలుగుతున్నాం రఫ్నెస్ ఎట్సెట్రాబిలిటీ ఆఫ్ స్మెల్లింగ్ సో దాని మనం అన్ని స్మెల్స్ ని చూడగలుగుతున్నాం నా కన్క్లూజన్ ఏంటంటే మనిషి తన వద్ద టూల్స్ అన్ని వాడి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాడు ఎన్ని టూల్స్ వాడినా తెలుసుకోలేని కొన్ని ప్రపంచాలు ఉంటాయి అవి మల్టీ యూనివర్సస్ అండ్ అనదర్ డైమెన్షన్స్ మనకున్న ఈ సెన్సరీ ఆర్గాన్స్ ఉపయోగించి సూక్ష్మ ప్రపంచాలని బిగ్గెస్ట్ ప్లానెటరీ అండ్ స్టార్ సిస్టమ్ మనం చూడగలుగుతున్నాం కానీ మనకి అతి దగ్గరగా ఉన్న ఒక సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుందాం ఒక వయజర్ వేసుకుని రెడ్ ఫార్ ప్రాక్సిమా సెంచరీ అనే సోలార్ సిస్టమ్ కి గంటకి అరవై వేల కిలోమీటర్ల స్పీడ్ తో మనం ప్రయాణించినట్లయితే ఆ సోలార్ సిస్టమ్ చేరుకోవడానికి మనకి డెబ్బై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది అంటే ఈ భూమి మీద రెండు వేల గడిచిపోతాయి సో అది మన మనుషులకి ఇంపాసిబుల్ కానీ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడి అంటే టెలీ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవింగ్ అడ్వాన్స్డ్ క్రయోజెనిక్ టెక్నాలజీ వాడి మనం అక్కడికి చేరుకోగలం అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన మనుషులకి మెసేజ్ పంపించడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఒక మెసేజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దురదృష్టం ఏంటంటే మనకి ఇప్పటి ఇలాంటి టెక్నాలజీలు అందుబాటులోకి రాలేదు సో అలా వేరే డైమెన్షన్ ని మన హ్యూమన్ బాడీ తోటి ఎక్స్పీరియన్స్ చేయలేమా అంటే చేయగలమనే నేనంటాను ఎందుకంటే యోగ వశిష్టమైన గ్రంథంలో వశిష్ట మహర్షి ఎన్నో లోకాలని తను ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా శ్రీరాముడితో డైరెక్ట్ గా చెప్పడం అందులో రాసుంది అంతేకాదు ఎంతో మంది యోగులు ఋషులు తపస్సులు వేరే లోకాలని పొందగలుగుతారు తమ తపోశక్తితో సృష్టించగలుగుతారు కూడా మనిషికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు విశ్వామిత్ర మహర్షి స్వర్గానికి ప్రతి సృష్టించి త్రిశంకుని మరో స్వర్గంలో పెట్టాడని